జనానికి కావలసిన మానసిక తయారీ అంటారు ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ దాని విషయంలో కూడా అర్జునుడు జ్ఞానం కానీ మరొకటి కానీ ఏదైనా ఒక గోలు పెట్టుకున్నాడంటే ఆ గోలు కోసం నిరంతరంగా శ్రమించే లక్షణం అర్జునులో ఉంది ఏంటంటే పన్నెండు సంవత్సరాల వనవాసంలో ధర్మరాజు మొత్తం ఎన్ని నదులు ఉన్నాయో ఆ నదులన్నీ లిస్టు రాసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి స్నానం చేసుకుంటూ ఆయన పన్నెండేళ్ళు అలా గడిపేశారు తీర్థాలు నదు క్షేత్రాలు ఒక పెద్ద పిల్గ్రిమేజ్లాగా తయారు చేశారు ఆ పన్నెండేళ్ళు ఆయన భీముడు ద్రౌపది ఫ్రస్ట్రేటర్ అయిపోయి తిట్టుకుంటూ ఏదో ధర్మరాజు గారు వెనకాల పడి వాళ్ళు వెళ్ళేవారు నకులుడు సహదేవుడు సేవలు చేయటంతో వాళ్ళకి టైంకి అయిపోయింది వాళ్ళకి ఇంక దేనికి ఆలోచించే టైం లేదు అర్జునుడు మాత్రం ఆ పన్నెండేళ్ళు తపస్సు చేసి పశుపథాస్త్రాన్ని సంపాదించటము ఇతరులైనటువంటి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 ఆదర్శంగా తీసుకోదగినవాడు అర్జునుడి శ్రీకృష్ణుడు అందుకోసమే అర్జునుడికి బోధించాడు అందుకే బోధిస్తాడు మరెవరికి బోధించకుండా బికాస్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అర్జున ఇస్ ది కరెక్ట్ స్టూడెంట్ కనుక స్టూడెంట్ ఇక్కడ పుణ్యాత్ముడని కాదు ఇక్కడ పుణ్యాత్ముడే స్టూ పుణ్యాత్ముడు పుణ్యం బట్ ఇక్కడ స్టూడెంట్ అయ్యో దట్ ఈస్ ది మెయిన్ ఎంఫసిస్ కాబట్టి ఇప్పుడు పది రకాల యజ్ఞాలు చేసినా ఆయన ఒక ఆయన ఉన్నారు కానీ ఆయనకి ఈ గీత ఇవన్నీ అక్కర్ ఇంకో యజ్ఞమే చేద్దామని ఉత్సాహం ఉంటుంది ఆయన స్టూడెంట్ కాదు కాబట్టి స్టూడెంట్ ఈస్ రిక్వైర్డ్ జ్ఞానాన్ని జిజ్ఞాసుకి మాత్రమే అందజేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అర్జునుడు క్యారెక్టర్ ఏదైతే కలదో అది మనకి స్వీకరించదగిన లక్షణములు అర్జునుడు చాలా ఉన్నాయి ఇంకా నాలుగవ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు ఉపదేశం చేసిన వాడు సాక్షాత్తు భగవాను యొక్క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 ఇంకా శ్లోకం చూద్దాము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాత సంజయ నెస్టర్ మీకు సీటు ఉంది రండి వారు నిలబడ్డారు సీటు ఉంది మీరు కూర్చోవాలనుకుంటే సీటు ఉంది ఓకే సో సంజయ అంటే హే సంజయ సంబోధన అడ్రస్సింగ్ ఓ సంజయా అని పిలుపు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 దర్శించి గ్రంథ రూపంగా నిబద్ధం చేస్తాడు సో భగవద్గీత అవతరించిన సందర్భంలో ముగ్గురు మూడు సన్నివేశాలు ఉన్నాయన్నమాట హిమాలయాల్లో కూర్చుని వ్యాసుడు ఉపనిబద్ధం చేస్తాడు గ్రంథం రూపంగా దానికి శ్లోకాల రూపంగా ఆయన కూరుస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు అదే సమయంలో అదైతే విత్ ఎ స్మాల్ డిఫరెన్స్ ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టుకుంటాం ఒకప్పుడు వర్ సమ్ ప్రాక్టికల్ రీజన్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడం అది ప్రారంభించారు అనుకోండి అది మనం ప్రసారం చేయకూడదు అని వీడియో ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడానికైనా ఒక చిన్న గ్యాప్ ఉండాలి అందుకోసం ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు మీకు తెలుసా ఈ సంగతి లైవ్ అంటే డైరెక్ట్ లైవ్ చేసేవారు ఒకప్పుడు ఒకప్పుడు డైరెక్ట్ లైవ్ చేస్తే లేనిపోని ఇబ్బందులలో పడిపోయి ఆ గ్యాప్ పెట్టుకుంటున్నారు అంటే అవసరమైతే సెన్సార్ చేయటం కోసం చిన్న చిన్న వీలు మనం పెట్టుకోవాలి అని ఫైవ్ గ్యాప్ సో ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన దానికి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన దానికి మధ్యలో లైవ్ టెలికాస్ట్ అది కామెంటరీలాగే ఉంటుంది ప్రత్యక్ష ప్రసారమునో ఏదో క్రికెట్ కామెంటరీ ఆ విధంగానే సంజయుడు కామెంటరీ ఇస్తాడు సో ఆంకో ఆంకోహాల్లోనో ఏదో అంటారు హిందీలో తెలుగులో ఏమంటారు నాకు గుర్తులేదు క్రికెట్ కామెంటరీకి అంటారు ప్రత్యక్ష ప్రసారం అలాగా అక్కడ శ్రీకృష్ణుడు అలా అర్జునునికి బోధిస్తూ ఉంటే లైవ్ టెలికాస్ట్ చేసేస్తూ ఉంటాడు సంజయుడు ధృతరాష్ట్రు విత్ ఎ స్మాల్ గ్యాప్ ప్రాబబ్లి సో హే సంజయ్ ఆ సందర్భంలో సంజయుడిని అడుగుతున్నాడు ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజు హే సంజయ ఎప్పుడు శ్లోకాన్ని అన్వయించే పద్ధతి నేను చెప్తాను ప్రతి శ్లోకం మనం అలాగే అన్వయిద్దాం మీకు సంస్కృతం కూడా అలవాటు అవుతుంది కొద్దో గొప్ప ముందు క్రియాపదాన్ని పట్టుకోవాలి వెబ్ అకుర్వత అన్నది క్రియాపదం ఇక్కడ చేసినారు కిమ్ అకుర్వత కిమ్ అంటే ఏమిటి ఏమి చేసినారు కిమ్ అవత ఏమి చేసినారు ఎవళ్ళు మామకాహ పాండవా నా కొడుకులు పాండువు కొడుకులు వీళ్ళు ఏమి చేసినారు ఏమిటి చేయడం అంటే యుయుత్సవ సమవేత సమవేత అంటే ఒక్క చోట సమకూడినవారు సమగూడినవారు ఒక్క చోటకి చేరారు వాళ్ళందరూ కూడా అసెంబ్బుల్డ్ అంటారు ఒక్క పాయింట్కి అసెంబ్బుల్ అయ్యారు ఎందుకోసం అక్కడికి వచ్చారు పిక్నిక్ కోసం వచ్చారా పార్టీ కోసం వచ్చారా లేకపోతే ఏదైనా కోసం వచ్చారా దేనికోసం వచ్చారా లేకపోతే మేళా కోసం వచ్చారా కాదు యుయుత్సవ యుద్ధం ఇచ్చవ యుద్ధమును చేయు చేయగోరువారై అందుకోసం వచ్చారు యుద్ధం చేయడం కోసం యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవడం కోసం ఒక చోట చేరారు ఆ ఒక చోట ఏమిటి కురుక్షేత్రే ఆ ఆ స్థానము కురుక్షేత్రము క్షేత్రము అంటే ఓపెన్ మైదానం విశాలమైన మైదానం ఇది కురుదేశంలో ఉన్నది కురుదేశము అంటే అదొక ప్రాంతము కురు మహారాజు యొక్క కౌరవులు వీళ్ళందరూ కూడా కురువు యొక్క సంతానంలో వాళ్ళే వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులే పాండు మహారాజు పుత్రులు కౌరవులే అందరూ కౌరవులే కానీ మనం ఏం చేస్తాం ధృతరాష్ట్రుడు విడతీసి పెట్టాడు కౌరవులు అంటే నా కొడుకులే అని విడతీసి పెట్టాడు పాండవులు నా కొడుకు పాండవులు అంటే పాండవు కొడుకులే కానీ నా కొడుకుల్లో లెక్క కాదు వాళ్ళు అని అలా విడతీయటం మూలంగా కౌరవులు అనే పేరు కేవలం ఈ వంద మందికే రూఢైపోయింది న్యాయంగా చెప్పాలంటే ఈ వంద మందే కాకుండా ఈ ఐదుగురు కూడా కౌరవులే ఇది ఎలాగంటే ఇండియన్ సిటిజన్స్ అండ్ మైనారిటీస్ అంటూ ఉంటారు మన పొలిటీషియన్స్ తప్పదు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 ఇప్పుడు జిల్లాలకి నాయకుల పేర్లు పెడుతూ ఉంటారు చూడండి జిల్లాలకి పెడుతూ ఉంటారు పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు రంగారెడ్డి జిల్లా అని అలా నాయకుల పేరు పెడుతూ ఉంటారు అలాగే దేశానికి ఆ మహారాజు పేరు వచ్చింది ఆ కురుదేశములో ఒక పెద్ద మైదానం కురుక్షేత్రము అని ప్రఖ్యాతి చెందింది ఇప్పటికే ఉంది కురుక్షేత్రం విశాలమైన మైదానం అక్కడ చేరారు వీళ్ళు ఇప్పుడు ఈ కురుక్షేత్రం ఏదైతే కలదో ఇది ధర్మక్షేత్రము ఎందుకంటే యుద్ధము ఇది ధర్మయుద్ధము ఇప్పుడు యుద్ధాలు రెండు రకాలు ఉంటాయి రాగద్వేషాలకి సంబంధించిన యుద్ధాలు ఉంటాయి అంటే నాకు ఒకళ్ళ మీద ద్వేషం ఇంకొకళ్ళ మీద రాగం రాగం అంటే అటాచ్మెంట్ ఆసక్తి సో ఆ కారణంగా ఏదో దెబ్బలోట్లో ప్రవేశించటం సో అలాంటి యుద్ధం ఒకటే ఒక సందర్భం ధర్మం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే యుద్ధం అది ధర్మయుద్ధం సో ఆ ధర్మ యుద్ధము జరిగినటువంటి స్థానం అది కాబట్టి ధర్మక్షేత్రము ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే ధర్మరాజుగారి వైపు నుంచి యుద్ధాన్ని ఆయన అంగీకరించి యుద్ధరంగానికి ఆయన వచ్చేప్పుడు వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్ అదేమిటంటే ఆయన రాజ్యమునందలి ఆసక్తి చేత తృష్ణ చేత పదవి వ్యామోహం చేత ఆయన యుద్ధానికి రాలేదు ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధానికి వచ్చాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వాళ్ళు వేసుకున్నటువంటి ఆ పందెం ఉంటుంది ఆ పందెం యొక్క నియమ నిబంధనల ప్రకారంగా పదమూడు సంవత్సరాలు అయిన అర్ధరాజ్యం వెళ్ళది వెళ్ళదే వాళ్ళు ఆగేశాడు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది అలా ఇవ్వడము అది న్యాయము ధర్మము వీళ్ళు అర్ధరాజ్యం కావాలంటే అది దాంట్లో ధర్మము ఉంటుంది కొంత రాజ్యమునందల వ్యామోహం కూడా ఇవిడి ఉండే ప్రమాదం ఉందని వాళ్ళు అర్ధరాజ్యానికి అక్కర్లేదని నువ్వు ఎంతిస్తే అంతకే మేము సంతోషిస్తా ఇన్ ప్రిన్సిపుల్ యు ఎక్నాలడ్జే దట్ దట్ డోస్ కండిషన్స్ ఆ కండిషన్స్ ప్రకారం వీళ్ళు వాళ్ళ రూల్ వాళ్ళు ఫినిష్ చేసేసారు ఆ ఎగ్జైల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాళ్ళు చేసేసి వాపసు వచ్చారు వాళ్ళ బార్గెయిన్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఫినిష్ చేశారు నీ తరఫు నుంచి నువ్వు ఫినిష్ చేయి అని ఆ ప్రిన్సిపుల్ని మనం నిలబెట్టాలి ఆ ధర్మానికి నిలబడి మనం ఉండాలి అనే బేసిస్ మీద యుద్ధం వచ్చింది సో ధృపరాష్ట్ర దుర్యోధనుడు హీఈస్ ది అసర్పర్ అంటారు చూడండి అసర్పర్ వాడు అతడు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించి తన యొక్క పిడికిలిలో దాన్ని బిగి అది న్యాయం కాదండి ధర్మ విరుద్ధమైనటువంటి చర్య దాన్ని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆ పరిస్థితులన్నీ అలా వచ్చాయి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ మహాభారతం తీసి చూడాలి దాని గురించి ఊరికే వాదోపవాదాలనవసరం ఊరికే డీటెయిల్స్ కావాలంటే తీ తీసి చూసి తెలుసుకోవటమే అంతే కాబట్టి ధర్మరాజు గారి వైపు నుంచి అది ధర్మానికి సంబంధించిన యుద్ధమే కానీ తన పదవీ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం పెట్టుకున్న యుద్ధం కాదది ఇప్పుడుసారి భారతదేశపు సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులో వాజ్పేయి గారి సైన్యాన్ని అందరినీ మోహరించారు అటువైపు నుంచి ముషరఫ్ మోహరించారు ఒక నాలుగు కొద్ది నెలల క్రితం ఆ సందర్భంలో ముషరఫ్ది ధర్మయుద్ధం ధర్మమా ఉందా లేదా అన్నది చెప్పలేము లేదనే చెప్పాల్సి ఉంటుంది కానీ వాజ్పేయి గారి వైపున మాత్రం ధర్మము కలదు ఆయన ధర్మం కోసం నిలబడి ధర్మరక్షణ కోసం మోహరించారు అంతేకాని యుద్ధం యుద్ధము నుండి ఉండేటువంటి ఆకాంక్ష చేతను ఆయన యుద్ధానికి వెళ్ళలేదు శాంతి కాముకుడై ఉండి కూడా సైన్యాన్ని మోహరించారు ధర్మం కోసం అలా చేయాల్సి వచ్చింది ధర్మాన్ని పరిరక్షించడం కోసం సత్యమేవ జైతే అంటూ ఉంటారు అంటే కొంతమంది ఆ సత్యం ఎక్కడ నెగ్గింది లేండి అంటారు నో సత్యమే నెగ్గుతుంది న్యూస్ పేపర్ చూస్తే నాకు అలా అనిపించింది ఇవాళ ఫ్రంట్ హెడ్డింగ్ ఏమిటంటే కశ్మీర్లో వేలాది మంది అమాయకుల ప్రాణాలని బలిగొన్నది వన్ భారత పార్లమెంటుపై అటాక్ చేసినది టూ డేనియల్ పెరల్ అనేటువంటి అమెరికన్ జర్నలిస్టుని హత్య చేసినది త్రీ ముషరఫ్ ప్రాణాలకి హత్యా ప్రయత్నం ముషరఫ్ అదృష్టం లక్కీదే ఎగిరిపోవలసిన వాడు వీళ్ళంత పకడ్బందీ అయినటువంటి ప్రయత్నాలు రెండో మూడో చేస్తే ఆయుర్దాయం గట్టిగా ఉండబట్టి అతను బతికి బతికి బయటపడ్డాడు సో ముషరఫ్ ప్రాణాలకి హత్య ప్రయత్నం చేసినది ఫోర్ వీళ్ళు ఈ నాలుగు పనులు చేసింది జైషే మొహమ్మద్ అనే సంస్థ దా అది పాకిస్తాన్ నుంచి నాలుగు పనులు చేసింది అని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది చాలు ఇంకా మిగతావి ఏమవుతాయి తర్వాత చూద్దాం సత్యమేవే జయతే అన్నదానికి ఇదే నిదర్శనం మీరు కాశ్మీర్లో హింస జరిగే రోజుల్లో పాకిస్తాన్ ఈ స్థితికి వస్తుందని ఎప్పుడైనా కళ కూడా కనుండరు మీరు భారత పార్లమెంట్పై అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్లో ఇంత పశ్చాత్తాపభావం వస్తుందని మీరు ఊహ కూడా చేయలేరు వాళ్ళు భారత భారత పార్లమెంట్ మీద అటాక్ చేస్తే ఆ చాలా బాగా అయింది వీళ్ళకని పాకిస్తాన్లో అందరూ సంతోషించారు నాయకులు జనులు కూడా ఈ జైషే మహమ్మద్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకే ముప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది సో ఈ జిహాదీ తత్వము మన ప్రాణానికే ముప్పు తీసుకొస్తోంది అనే సత్యాన్ని ఈనాడు గుర్తించారు ఆరు మాసాల క్రితం వాళ్ళు ఈ సత్యాన్ని గుర్తిస్తారని మీరు ఊహ కూడా చేసి చేయగలిగి ఉండేవారా లేదు ఈనాడు గుర్తించారు కాబట్టి సత్యమేవ జయతే దాంట్లో ఏ సందేహం పాకిస్తాన్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంక అంతకంటే సత్యమే విజయతీకి వేరే దృష్టాంతం ఇంకేమైంది కనుక సో ఆ క్షేత్రము యుద్ధానికి చేయడం కోసమే అక్కడ చేరారు యుద్ధరంగమేది కానీ ఆ యుద్ధము హిట్లర్ యుద్ధం లాంటి యుద్ధం కాదు అది ధర్మ యుద్ధము సో కోసం ఆ క్షేత్రంలో వీరులు రక్త తర్పణం చేయబోతున్నారు అంచేత దానికి ధర్మక్షేత్రము అని పేరు వచ్చింది అది కురుక్షేత్రం అనే పేరు కలిగినటువంటి మైదానము అక్కడ సమవేత ఒకచో కూడినారు ఒకచోటికి చేరినారు యుత్సవ యుద్ధమును చేయురు వారై ఎవళ్ళు మామకాహ పాండవాశ్చేవా నా కొడుకులు పాండవు కొడుకులు ఏం చేశారు ఏం చేస్తారు యుద్ధం చేయడానికి సమకూడినవారు ఏం చేస్తారు యుద్ధమే చేస్తారు ఇంకేం చేస్తారు కాబట్టి మీరు సినిమా సినిమా హాల్కి వెళ్ళారా వెళ్ళాం క్యూలో నిలబడ్డారా నిలబడ్డాం టికెట్ కొన్నరా కొన్నాం అప్పుడు ఏం చేశారు ఏం చేస్తారు ఇంకప్పుడు భోజన చేస్తారా ఏమి సినిమా చూస్తారు ఎందుకు ఆ ప్రశ్న అడగడం ఎందుకు అంటే యుద్ధమే చేశారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాబట్టి యుద్ధమే జరుగుంటుంది ఆ యుద్ధానికి సంబంధించి విశేషములైన సమాచారం ఏమైనా ఉన్నదా కిం విశేషం అకుర్వత ఇత్యర్థ ఏదైనా స్పెషల్గా పర్టికులర్గా నోట్ నోటు చేయాల్సినటువంటి విశిష్టమైన ఘటన ఏదైనా జరిగిందా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే అందరూ ప్రశాంతంగా ఓటు వేశారు డెబ్భై శాతం ఓటింగ్ అయింది ఎక్కడా అల్లర్లు లేవు అందరూ చాలా డిసిప్లిన్డ్గా ఓటు వేశారు అంటే ఇంకా అది ఓటే దాంట్లో వార్తే ఉందండి దాంట్లో న్యూస్ పేపర్ వాళ్ళు ఏం హీడింగ్ పెడతాడు వాడు ఏదో అక్కడక్కడ అల్లర్లు అయ్యాయి బాంబులు పేలై పెట్టినలు పట్టుకుపోయారు క్యాండిడేట్ని అపహరించారు అంటే వాడికి బోల్డ్ అంత ఎక్సైటింగ్ సో ఆ విధంగా కిమ్ అకువత ఏం చేశారు అంటే కిమ్ విశేషం అకుర్వత ఇచ్చర్థ ఏమిటి ప్రత్యేకంగా ఏమైనా అక్కడ ఘటనలు జరిగినవా అని ఆయన అడిగాడు అంటే ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాట అది ఒక్కటే మొత్తం భగవద్గీత మొత్తంలో ఇంక ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ అయిపోయింది అక్కడికి దానికి సంజయ్ ఉవాచ సమాధానం చెప్తాడు ఇప్పుడు చూడండి జీవితము ఒక యుద్ధరంగముయుత్సవ ఇది క్షేత్రం మానవుని యొక్క దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడింటికి కలిపి అసెంబ్లీ అంటారు అసెంబ్లీ ఇప్పుడు కారు ఉందనుకోండి కార్ అంటే ఏమిటి ఛాసిస్ ఇంజిన్ అండ్ సీట్స్ ఏదో డోము ఛాసీస్లోకి వచ్చింది సో ఛాసీస్ ఇంజిన్ అండ్ సీట్స్ మూడు కలిపితే కార్ అయింది అన్నట్టుగా దేహము ఇంద్రియములు మనస్సు మూడు కలిపితే అసెంబ్లీ ఈ అసెంబ్లీకి ఇదిగో ఈ దేహము ఇదొక అసెంబ్లీ దీనికి రథము అంటారు అందుకోసం శరీరం రథమేవతు దీన్ని రథంతో పోల్చారు రథము అంటే మోడర్న్ పరిభాషలో కార్ అని అర్థం ఎందుకంటే రథాలు చేసే పని కారులు చేస్తాయి కదా ఇప్పుడు సో ఇది ఈ దేహేంద్రియ మనస్సంఘాతము అని అంటారు ఆ పదం గుర్తుపెట్టుకోండి ఒడిగాటి సమాసం దేహము ఇంద్రియములు మనస్సుల యొక్క కలయిక దేహేంద్రియ మనస్సంఘాతము ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి క్షేత్రము అని పేరు అది గీతలో రాబోతోంది పదమూడవ అధ్యాయంలో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 పంట చెడిపోయి నష్టం వచ్చినా లాభం వచ్చిన నష్టం వచ్చినా క్షేత్రాన్ని బట్టి వస్తుంది అదేవిధంగా జీవితంలో సుఖం కలిగిన దుఃఖం కలిగినా ఈ క్షేత్రము అది ఆశ్రయంగా ఉంటుంది క్షేత్రం ఉంటేనే సుఖ దుఃఖాలు ఉంటాయి లేకపోతే ఏది ఉండదు అనుభవానికి దుఃఖానుభవానికి కానీ సుఖానుభవానికి కానీ ఫీల్డ్ క్షేత్రము ఈ దేహం ఇది కర్మక్షేత్రం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 ృత్ అని అంటాడు శ్రీకృష్ణుడు అకర్మకృత్ కర్మను చేయకుండా ఉండేవాడు క్షణం కూడా ఉండేవాడు ఎవ్వడు లేడు కాబట్టి ఈ దేహమే ఈ దేహేంద్రియ మన సంఘాతమే కర్మక్షేత్రము దీన్ని మనము సాధకులము ధర్మక్షేత్రంగా దీనిని మనం నిలబెట్టబోతున్నాము తీర్చిదిద్దబోతున్నాము అలాగే ఉండాలి దీన్ని అధర్మక్షేత్రంగా తయారు చేయకూడదు ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి ఎలాగా కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా నిలబెట్టడం ఎలాగా అంటే ఈ కురుక్షేత్రం ద్వారా జరిగేటువంటి ప్రతి ప్రతి కురు కురు అంటే చేయము అంటే ప్రతి కూడా ధర్మమే అయ్యుంది అబ్బో అంత కష్టం ఉండవు మొత్తం ప్రతిక్రియాధర్మంగా ఉండాలంటే చాలా కష్టం అని మీరు అనొద్దు ఏమీ కష్టం లేదు వెరీ సింపుల్ అందుకే అర్థం చేసుకుంటే సరిపడుతుంది మన కర్మ కర్మ అంటే చేతులతో చేస్తారు కాళ్ళతో చేస్తారు నోటితో చేస్తారు ఇంతే కర్మ అంటే ఇంక అంతకంటే వెళ్ళలేదు నోటితో చేసే కర్మ అంటే వాక్కు ఈ వాక్కులో ధర్మమే తప్ప అధర్మము ఉండరాదు ఏమన్నా అంత కఠినమైన విషయం నిజానికి మీరు సోబరుగా ఉంటే అంటే మీరు తెలివిగా వివేకంగా ఉన్నంతసేపు నోటితోటి పరుషవాక్యాన్ని అసత్యాన్ని పలకడం చాలా కష్టం సహజంగా మీరు స్పాంటేనియస్గా మాట్లాడారనుకోండి అది సత్యమే అవుతుంది దాంట్లో పారుష్యము అంటే మీరు అలవాటు చేసుకుని పరుషంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే చెప్పలేను కానీ మీరు పని కట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది సహజంగా మాట్లాడితే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 ఆ పేరు రాస్తాడు ఆ డబ్బు నోట్ చేస్తాడు రెక్కబెట్టుకుంటాడు పెట్టిలో వేసుకుంటాడు మిగిలి సీట్ ఇస్తాడు దీంట్లో టెన్షన్ ఏముంది భయపడాల్సిందే ఉంది ధైర్యంగా చేయొచ్చు సపోజ్ ఆఫీసర్ చూస్తున్నాడంటే చూడండి దీంట్లో నష్టమే వచ్చింది కానీ లంచం అనుకోండి టేబుల్ కింద చేపెట్టి చాలా భయపడిపోతాడు చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు సో చాలా డేంజర్స్ ఉన్నాయి దాంట్లో వాడు సక్సెస్ఫుల్గా లంచం తీసుకున్న సందర్భంలో కూడా వాడికి విశ్రాంతి ఉండదు వాడికి హ్యాపీనెస్ ఉండదు ఒక ఆయన చెక్పోస్ట్ దగ్గర పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా లంచం తీసుకున్నాయని నేను ఎదుగుదా నాతోటి ఆయన మాట్లాడి ఆయన సంగతి అంతా ఎప్పుడూ పట్టుబడలేదు హి మేడ్ లాట్ ఆఫ్ మనీ ఆయన జీవితంలో సుఖము శాంతి ఈ రెండూ తప్ప మిగతావన్నీ ధనం వల్ల సంపాదించదగ్గ ఉన్నాయి సో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 నా చేతులతో నేను అధర్మం చెయ్యను నా కాళ్ళతో నేను అధర్మం చెయ్యను కాళ్ళతో అధర్మం చేయడం అంటే ఏంటి ఎవళ్ళకో అపకారం చేయటం కోసం ఊరు ప్రయాణం చేసి రావటం అలాంటిది సంథింగ్ లైక్ దట్ కాళ్ళతో అధర్మం ఉంటుంది ఇంతమటుకు ఆచరించడంలో ఏమీ ఇబ్బంది లేదంటే అది కఠినమైన విషయం అని నేను అనుకోను దట్ ఈస్ బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ స్టైల్ విచ్ ఇస్ క్వైట్ ఈజీ కాబట్టి ఈ కురుక్షేత్రాన్ని మనం ధర్మక్షేత్రంగా నిలబెట్టాలి అయితే సంగ్రామము యుజుత్సవనుంది కదా సంగ్రామము ఈ సంగ్రామము అంటే మన హృదయంలోనే నిత్యము ఒక యుద్ధము నడిచిపోతూ ఉంటుంది ఇట్స్ ఎ బ్యాటిల్ విత్ ఇన్ వన్స్ ఓన్ హార్త్ ఈ యుద్ధంలో మనం నెగ్గాలి ఊళ్ళో వాళ్ళతో యుద్ధం చేసి నెగ్గడం కాదు మన హృదయంలో చెలరేగే యుద్ధంలో మనం నెగ్గాలి ఈ హృదయంలో యుద్ధము దీన్ని బృహదారుణిక ఉపనిషత్తులు శంకర్లు బాగా అందంగా వర్ణించారు సో హృదయంలో మంచి సంస్కారాలకి చెడు సంస్కారాలకి మధ్యలో యుద్ధం అలా నడుస్తూ మొన్న ఓ విద్యార్థి వచ్చారు నా దగ్గరికి నేను చెప్పాను మీరు మాంసభక్షణం మానేయండి అని చెప్పారు ఏదో సందర్భంలో చెప్తే వెంటనే ప్రొటెస్ట్ చేస్తాడు అతను అబుతుందండి చాలా కష్టం అండి ఇంట్లో అలాగ పరిస్థితులు అనుకూలం కావండి ఇలాగ అంటే నేను చెప్పాను ఏమయ్య ఒక చిన్న సలహా పాటించాలనే ఉత్సాహం ఉండి పాటించలేవు అది కూడా చేయలేకపోతే ఇంక జీవితంలో ఏం సాధిస్తావు నువ్వు చెప్పు నాకు మాంసము తినుట తప్పు అనే విషయంలో నీకు సందేహం ఉందా ఏమన్నా లేదంటే సందేహం లేదు తప్పే మానేయడం అవసరం కదా అవసరమే మరి ఇంకా మానేయడానికి నీకు అభ్యంతరం ఏంటంటే ఇంట్లో కుదరదండి ముప్పై ఏళ్ళ వ్యక్తి అలా మాట్లాడితే ఇంకా అతని దుర్బలత్వ మానసిక బలహీనత దాన్ని చూసి మనం నేను నేను బాధపడాలి తప్ప ఇంక నేనే చేసింది అని నేను చెప్పాను చూడు నా నోటం పడు ఆ మాటే తప్ప ఇంకా దానికి భిన్నంగా మరే మాట రాదయ్య నువ్వు వెళ్ళి నీ తోచినట్టు నువ్వు చూసుకో అని నువ్వు మాల ఒకటిచ్చి ఆశీర్వదించి పంపించాడు మొన్నడు మళ్ళీ వచ్చాడు ఈసారి కళ్ళబడి నీటి పెట్టుకుంటూ వచ్చాడు ఈసారి అంటాడు మా అమ్మగారిని మాట్లాడానండి మా అమ్మగారు అయినా ఒక్కసారిగా మాంస భక్షణం మానేయటం చాలా కష్టం స్లోగా మానేద్దు అలా చెయ్యి అని చెప్పారు అమ్మగారు అంటే ఇతను అన్నాడు మరి గురువుగారు అలా చెప్పారు మరి ఆ గురువుగారు చెప్పిన మాట వినకపోతే ఏమో పిడుగులు నెత్తిమి పడతాయో మరి విద్యుత్ తరంగా ఏం పడతాయో అని మళ్ళీ అదో భయం అంతా భయమే పోనీ ఆయన చెప్పినట్టు చెప్పాడు మనం తోచినట్టు చేసుకుందాం అనుకోవచ్చు కదా నేనేం వెళ్ళి పరీక్ష చేస్తానా ఏమన్నానా అంటే అవును నిజమే అది నిజమే కాబట్టి ఒక్కసారి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ విషయం చర్చించుకొని అమ్మగారు సలహా ఇస్తే మళ్ళీ దయచేదాన్ని వచ్చే ముందు నా ఇంకొక ఆయన ఆయన్ని మీరు మరీ కఠినం చేయకండి కొంచెం సరళం చేయండి పాపం కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇబ్బందులు ఉన్నాడు అని చెప్తే సరే రాబోయ్ ఏమిటి విషయం అంటే నేను ఒక్కసారిగా మాంసాన్ని మానేయలేనండి మా అమ్మగారు ఇలా చేయమని చెప్పారు అంటే ఏమోయ్ మీ నువ్వు ఆలోచించుకో మీ అమ్మగారు చెప్పినట్టు చేయమ్మా నాన్న అని అయితే మరి మీరు ఏమీ అనుకో నేను ఏమీ అనుకో అని అతన్ని ఓదార్చి పంపించాను ఇది చూస్తే నాకు అనిపించింది అయ్యో జీవితంలో అంత బలహీనత ఉంటే మనం ఎందుకు పనికి వస్తామండి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని డెసిషన్ మేకింగ్ ఏం తీసుకుంటారు ఇంకా ఇంత చిన్న విషయంలో అంత దుర్బలత్వాన్ని ప్రదర్శిస్తే మీకు చూసింది మీరు మీకు మీకు నచ్చింది మీరు చెప్పండి నాకు చేతనైంది నేను చేసుకుంటాను అని మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు సో ఈ హృదయంలో ఈ ఆపోజిట్ సంస్కారాల మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధంలో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 ఇంకో అరగంట సేపు పడుకుంటే బాగుంటుంది అనే సంస్కారము మన హృదయంలోనే ఉంది ఈ రెండింటికి మధ్యన టక్కర్ కాబట్టి ఈ యుద్ధము నిత్యము జీవితంలో ఈరోజు వంకాయ కూరండుకోవాలా పనసుకాయ కూరండుకోవాలా అని అదొక సందేహం అక్కడ అదో యుద్ధం ఇలాగ గృహ గృహిణీకి అదో యుద్ధం అంతరంగ యుద్ధం ఇంక బిజినెస్ మ్యాన్కి అయితే ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలా అక్కర్లేదా అదో యుద్ధం షేర్ మార్కెట్ వాళ్ళకి ఈ షేర్ కొనాలా ఆ షేర్ కొనాలా అని అదో యుద్ధం ఆఖరికి గవర్నమెంట్ కంపెనీల షేర్లు కూడా బాగుంటాయి అంటున్నారు ఇది మరి ఇది ఎలా తీలుతుందో ఏమిటో ఇది పెడదామా అని ఓవైపు ఏమోది గవర్నమెంట్ కలిపి దమ్మాలో అవ్వకూడదు వలీ భయం సో ఇదో యుద్ధం ఈ విధంగా యుద్ధం ఇలాగ స యుద్ధం ఈ హృదయంలో జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధంలో దుర్యోధని పక్షము ధర్మరాజు పక్షము అన్నట్టుగా ధర్మానికి సంబంధించిన పక్షం అధర్మానికి సంబంధించిన పక్షం రెండూ ఉంటాయి ఎవళ్ళు 100% పర్సెంట్ పుణ్యాత్ములంటూ ఎవరు ఉండదు ఈ రెండో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఆ యుద్ధంలో మనము ఎటువైపు విజయాన్ని సాధించాలి అనేది ధ్వని రూపంగా ఇంప్లయిడ్ మీనింగ్ రూపంగా ఆ శ్లోకంలో మనకి దర్శనమిస్తుంది సంజయ సమ్యక్ జయతి సో ధర్మమే చక్కగా జయించే స్థితిని మనం తెచ్చుకోవాలి అని ఆ శ్లోకంలో ఒక అంతర్లీనమైన అర్థం మనకి గోచరిస్తూ ఒకసారి శ్లోకం అందాము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుమకా రెండో శ్లోకం నుంచి మళ్ళీ ఆదివారం క్లాసులో మనం చెప్పుకున్నాము ఇప్పుడు గీతా ఆరంభం చేద్దాం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 ఆయన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి దాన్నే ప్రార్థనగా వాడుకుంటున్నారు సాధారణంగా భాష్యాల్లో ముందు ఆయన తనంత తనే ఒక ప్రార్థనని చేస్తారు ఎదురు ప్రోజు రూపంగానో లేకపోతే ఒక చిన్న చిన్న మాట మంత్రమో ఏదో అంటారు కానీ ఈ సందర్భంలో మటుకు పురాణ అంతర్గతమైన ఒక శ్లోకాన్ని స్మరించి తద్వారా ప్రార్థన చేస్తున్నారు చాలా మంచి శ్లోకం అందాము ఓం నారాయణ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 విశ్వంలో ఏవేవో ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి బ్లాక్ హోల్స్ ఉన్నాయి సూపర్ నోవాస్ ఉన్నాయి లక్షా తొంభై ఉన్నాయి ఎన్నున్నా మన మటుక్కి మనం ఉన్న భూగోళము నుంచి ఎవరిథింగ్ స్టార్ట్స్ ఐఆమ్ ది సెంట్రల్ పాయింట్ సో నేను నివాసం చేసే మేధిని భూమి ఈ భూమి ఎట్టిది ఏడు ఖండములు కలది ద్వీపము అంటే ఖండము ఏమిటి ఏడు ఖండాలు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 ఆ ఏడు ఎక్కడో పురాణంలో విష్ణు పురాణంలో లిస్ట్ ఇచ్చారు మనకి అంత పెద్ద నేను చెప్పిన మూర్ఆర్లే సరిపడుతుంది క్లీన్ అండ్ సో ఏడు ఖండములతో కూడిన భూమి చూడండి వాళ్ళు ఎంత ఆలోచన చేశారో చూడండి పాపం ఏదో పర్ఫెక్ట్ జాగ్రఫీ ఉందని సర్వే మ్యాప్స్ ఉన్నాయని నేను అన్నా కానీ ఆ మహర్షి వ్యాస మహర్షి సంహౌ హీ గాట్ ఎన్ ఐడియా ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇన్ సమ్ ఫ్యాషన్ ఆర్ దే సప్తీని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 అక్కడ మనిషి సప్త ద్వీపాచ మేధిని నవ్వు ఈ భూమి అయితే ఈ భూమి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లోకాస్ దీన్ని లోకము అంటారు లోకము అంటే ప్రాణులు నివాసము చేసే స్థానము దానికి లోకము అని పెరుగు భూమి లోకమే కదా అంచేతనే భూలోకము అయితే భూలోకం ఒక్కటే కాదు ఇంకా కొన్ని లోకాలు కూడా ఉన్నాయి సెవెనప్ అంటారు ఈ భూమితో కలిపి మొత్తం ఏడు అప్ ఏదో కొన్ని డౌన్ కూడా ఉంటాయి సో ఈ సెవెన్ అప్ ఏమిటి భూ అంటే భూమి భువ శువ జన తపహ మహహ సత్యం సెవెన్ అప్ ఇంకా డౌన్ కూడా వేసుకోవచ్చు ఆ తల వితల సుతల తలాతల పాతాల ఎట్సెట్రా ఎట్సెట్రా మొత్తానికి మీరు డౌన్ అప్పు అంటే సమ్ రిలేటివ్ కౌంట్ ఈ ఈ అతల వితల సుతల జనరల్గా మీకు క్యాల్కులేషన్లోకి రావు వీ డోంట్ కౌన్ ఎక్కడో చోట ఎవరైనా చెప్తే చెప్పొచ్చు కానీ మీకు వేదాంతంలో ఉపనిషత్తుల్లో మూడు లోకాలు అంటారు భూహు భువ సువ అంతే ముల్లోకములు చాలాది నేను అనవసరంగా ఏడు అన్నాను ఎందుకంటే నేను ఏడందుకు అన్నానంటే ఈ సప్త ద్వీపాలు ఉండే సప్త ఆ సంస్కారంతో అన్నాను అనవసరం ఇమే లోకా ఈ లోకములు బహువచనం బహువచనం అంటే మూడు సో ములోకములు ములో భూ ఒక భూమి చుట్టూ ఉన్న అంతరి అది ఉంటుంది లో ఈ మండలం ఈ మూడు కాలలో గది ఈ కలిసి ైట్ యూనివర్స్ మన కాస్మాత్ ఫైనట్స్ మనకి షేప్ కూడా చెప్పారు అది అండాకారంగా ఉంటుంది కోడిగుడ్డు ఆకారంగా ఉంటుంది అని మోడర్న్ సైంటిస్ట్లు కూడా అలాగే చెప్తారు ఇప్పుడు ఈ అటామిక్ స్ట్రక్చర్లో స్పెరికల్గా ఉంటుంది ఆర్బిట్స్ అంటారు ఈ ఆర్బిట్స్ స్పెరికల్గా ఉంటాయని చెప్పాడు బోర్ అయితే బోర్ ఆ మాట అన్న సంవత్సరానికే సోమర్ ఫీల్డ్ ఇంకో సైంటిస్ట్ వచ్చి ఈ సిమిట్రీ మీకు పెర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ స్పెరికల్ పనికిరాదు ఎలిప్టికల్గా ఉండాలి గుడ్డు షేప్లో ఉంటేనే సిమెట్రీ స్పెరికల్ షేప్ కంటే ఎలిప్టికల్ షేప్ ఇస్ ఎ బెటర్ షేప్ ఎందుకంటే స్పియర్కి ఒక్కటే ఫోకస్ ఉంటుంది ఫోకస్ పా ఫోకల్ పాయింట్ సెంటర్ దట్ ఈస్ ఎలిప్స్ హ్యాస్ టు ఫోసీ సో రెండు ఫోకల్ పాయింట్లుంటే ది ఫ్లెక్సిబిలిటీ ఇస్ బెటర్ అండ్ సో స్టెబిలిటీ ఇస్ బెటర్ దేర్ ఫోర్ ఎ సిస్టమ్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ ఎలిప్టికల్ షేప్ దాన్ ఇన్ స్పెరికల్ షేప్ అని కోడిగుడ్డు చూడండి కోడిగుడ్డుని మీరు కరెక్ట్ షేప్లో హ్యాండిల్ చేస్తే అంటే నేను చూసి చెప్తున్నమాట అది అంత గమని పగలదు దాన్ని పగల కొట్టాలంటే కూడా దాన్ని దానికి ఒక టెక్నిక్ ఉంటుంది చాలా తేలిగ్గా టక్కుమంది పగులుతుంది కరెక్ట్గా పొగులుతుంది అలా ఆ షే ఆ పాయింట్లో వీక్ పాయింట్ ఉంటుందన్నమాట దాన్ని అక్కడ డిస్టర్బ్ చేయకుండా మీరు అట్టేపెట్టినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా ఒక చట్టంలో వాటిని పెట్టి అలా పేర్చుకుంటూ పోతారు స్టేబుల్గా ఉంటాయి అవి ఏమీ దెబ్బతినావు అవి సైకిల్ కట్టేసి పట్టుకుపోతూ ఉంటాడు ఆ రోడ్లో బంపీ రోడ్లో కూడా ఏమీ అవ్వదు దే ఆర్ స్టేబుల్ ఆ ఎలిప్టికల్ షేప్లో ఆ గ్లోరీ ఉంది సో ఎనీవే మన వాళ్ళు ఎలిప్టికల్ షేప్లో భావన చేశారు బ్రహ్మాండాన్ని అంచేత దానికి బ్రహ్మాండము అని అండ శబ్దాన్ని కూడా జోడించారు సో ఈ ముల్లో కములు విశ్వమునందుగలవు ఆ విశ్వము అండాకారంగా ఉంటుంది కనుక దానికి అండము అని పేరు పెట్టారు అది చాలా పెద్ద అండం అండి ములోకాలని తనలో ఇముచ్చుకున్న అండం అంటే ఎంత పెద్దలో ఔహించ ఔహించండి మీరు చాలా పెద్ద అండము అనే అర్థం బ్రహ్మాండము సో అండస్యాంతవిమే లోకా ఈ బ్రహ్మాండము లోపల అంతర్గతంగా ఈ మూడు లోకాలున్నాయి ఆ మూడు లోకాల్లో మూడవది భూమి ఆ భూమండలంలో ఏడు ఖండాలున్నాయి ఏడు ఖండాల్లో మానవులు ఉన్నారు ఆ మానవులు ఈ భూమండలం ద్వారా ముల్లోకాల ద్వారా ఆ బ్రహ్మాండం ద్వారా ఆ సమష్టితోటి కనెక్షన్ ఇప్పుడు ఈ అండము ఎక్కడి నుంచి పుట్టింది బ్రహ్మాండము ఎక్కడి నుంచి పుట్టింది అంటే బ్రహ్మాండము అంటే ఇట్ ఈస్ ఎనర్జీ ఈ కూడా ఎనర్జీ నుంచి వచ్చింది కదండి ది క్రియేషన్ ఈజ్ ఫ్రమ్ ఎనర్జీ ఇంక్లూడింగ్ మ్యాటర్ మ్యాటర్ కూడా కండెన్స్డ్ ఎనర్జీయే కాబట్టి ఈ బ్రహ్మాండము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 కాబట్టి దాన్ని బంగారం ఎలా ఉంటుందో చెప్పండి మీరు చెప్పలేరు మీరు నెక్లెస్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు బిస్కెట్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు కానీ బంగారం ఎలా ఉంటుందో చెప్పలేరు ఎందుకంటే బంగారానికి రూపం ఉండదు యూ థింక్ అబౌట్ ఏంటి సో నీటికి రూపం ఉండదు నీటిలో ఏ పాత్రలోకి వస్తే ఆ రూపం దానికి సో నీటి రూపం ఏమి నో దర్ ఇస్ నో రూపా ఫర్ ఇట్ అలాగే ఈ జగత్తంతా ఏ మహాశక్తి నుంచి ఆవిర్భవించిందో దానికి ఏ రూపము లేదు అది ఇంద్రియ గోచరము కాదు దాన్ని మనస్సుతో మీరు ఊహ చేసి ఇలా ఉంటుంది అని చెప్పలేరు దాని గురించి మీరు ఇంతే చెప్పగలరు అయా దాన్ని గురించి వర్ణించటము అలవి కాదు అని మాత్రమే చెప్పగలరు దానికోసమనే దానికి అవ్యక్తము అని చాలా అద్భుతంగా ఉందే ఆ అద్భుతము అనే దృష్టిలో దానికే మాయాశక్తి అనిపారు ఆ మాయాశక్తి అని నేను అన్నాను అక్కడ అవ్యక్తము సో ఈ అండము అండం అవ్యక్త సంభవం ఆ అవ్యక్తము నుండి పుట్టింది ఈ బ్రహ్మాండం అయితే మాయాశక్తి దట్ ఈస్ ది అల్టిమేట్ నోనో మాయాశక్తి ఇది ది అల్టిమేట్ ఆ మాయా శక్తి కంటే శక్తిమాన్ ఈస్ ది అల్టిమేట్ అబ్బా ఎంత గొప్ప శక్తి అండి అంటారు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 ఆ వ్య మాయాశక్తి కంటే కూడా ఉత్కృష్ఠుడు శ్రేష్ఠుడు దానికి ఆశ్రయమైనవాడు సో ఏమంటే డ్యాన్సింగ్ పవర్ గొప్పదా ఆ డ్యాన్స్ చేసిన డాన్సర్ గొప్పవాడా అంటే డ్యాన్సర్ చేతన పురుషుడే గొప్పవాడు శ్రేష్ఠుడు కనుక అవ్యక్తాత్ పరహ ఆ అవ్యక్తాత్ పరహ అవ్యక్తము మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకుని జగత్తుని సృష్టించి రక్షిస్తూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే ఆయనకి నారాయణ అని పేరు ఏమిటి ఈ పేరు ఎలా వచ్చింది అంటే నరా ఏవ నారాహ అంటే జీవులు ప్రాణులు ఈ ప్రాణులకి నరా అని వచ్చింది నరిష్యతి ఇది నరహ వినాశము చెందేది కాదు చైతన్యం ఉందే కాన్షియస్నెస్ అది వినాశాన్ని చెందదు మ్యాటర్కే వినాశం లేదు ఎనర్జీకి వినాశం లేదు ఇంకా కాన్షియస్నెస్కి వినాశం ఎక్కడి నుంచి వస్తుందండి వినాశం అంటే నామరూపాలకు ఉంటుంది కానీ తత్వానికి వినాశం ఉండదు మ్యాటర్ వినాశం ఉండదు ఎనర్జీకి వినాశం ఉండదు అలాగే చైతన్యము దానికి వినాశం ఉండదు కాన్షియస్నెస్ దానికి వినాశం ఉండదు సో ఆ చేతనుడైన పురుషుడు వాడికి నరహ అని పేరు వినాశము లేనివాడు కనుక నర ఏవ నారహ నరుడికే నారహ అని పేరు ఆ ప్రథమ అచ్చుకే దీర్ఘం వస్తుంది నారాహ అయనం ఎస్ నారాయణ ఈ సకల ప్రాణుల హృదయములో ఆత్మచైతన్యం రూపంగా నివాసం చేసేవాడు కనుక జగన్ నివాస సో నివసించేవాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు ఆ నారాయణుడే ఆ మాయాశక్తికి అధీశ్వరుడు నారాయణ పరో వ్యక్తాత్ కంటే అధీశ్వరుడు అండమవ్యక్త సంభవం ఆ వ్యక్తము నుండి మాయాశక్తి నుండి బ్రహ్మాండము పుట్టినది అండస్యాంత్రివి మే లోకాహ ఆ బ్రహ్మాండములో ఈ ముల్లోకములు గలవు సప్త ద్వీపాచ మేధిని ఆ మూడింట్లో భూమండలం ఒకటి ఆ భూమండలము నుండి మనమున్నాము సో ఈ విధంగా మనకి నారాయణుడికి మధ్యన బ్రిడ్జిని నిర్మాణం చేసి సమష్టిలో ఎష్టి అంతర్లీనమై ఉండు నోని స్మరించటమే దీంట్లో నమస్కారం ఏం స్మరణ అలా భావన చేయటమే అది ఏ ప్రాథన శ్లోకం అనేసిద్దాము నారాయణ సంభవం అండస్వీపా ం పూర్ణము పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణ